నాలుగు వందల ముప్పై ఏడవ సంకీర్తన రామారామ భద్ర రవివంశ రాఘవ ఏమి అరుది ది నీకింతటి వానికి నాడు రావణు తలలు నరికినా లావరివి నేడు నా పాపములు ఖండించరాదా వాడి ప్రతాపముతోడ వారధి గట్టిన నాటివాడవు ఇటె నా మనోవార్తి కట్టరాదా తనసి కుంభకర్ణాది దైచుల గెలిచితివి కినిసి నా ఇంద్రియాల గెలువరాదా యనసిహరుని విల్లు ఎక్కువెట్టి వంచితివి ఘనమునా దుర్గుణము కడువంచరాదా సరుస విభీషణుడు శరణంటే కాచితివి గరిమనే శరణంటి కావరాదా తొరలి శ్రీ వెంకటేశొడ్డు గొంచమెంచ నేల ఇరవై నేమి